శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల రచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేకమనబడు చతుర్థ ప్రకరణంలో యాభై ఐదవ శ్లోకం తెలుసుకుంటున్నాము బుద్ధ ద్వైత సత్వ యథిష్టాచరణం తత్వృశా చే శ్లోకము నైష్కర్మ సిద్ధి నుండి నాలుగో అధ్యాయము అరవై రెండో శ్లోకము నుండి గ్రహించబడింది ఎవరైతే తత్వజ్ఞానమును పొందినా కూడా యథేష్టాచరణము చేసినట్లయితే అంటే అశాస్త్రీయమైనటువంటి నిషిద్ధ వ్యవహారము చేసినట్లయితే అటువంటి వాటిని శ్రీ సురేశ్వరాచార్యుల వారు నిందించాడు ఏమనంటే సునాం తత్వ దృశ్యాంచోబేదు అశుచు భక్షణే అన్నాడు అశుచు భక్షణం నందు నిషిద్ధాచరణం నందు అతడు ప్రవృత్తుడైతే కుక్కలకు మరి తత్వజ్ఞానికి విశేషమేమిటి భేదం ఏమిటి అని నిర్ణయించాడు ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానము తెలుసుకున్నాము ఇంకా ఈ యథేష్టాచరణం పైన నిష్కర్మ శుద్ధలో శ్రీ సూరేశ్వరాచారులు ఇంకా విస్తరించి చెప్పినాడు ఏమనంటే అశుభ ఆచరణ ఎందుకు గలుగుతుంది అంటే చెప్పినాడు అధర్మాజాయతే జ్ఞానం యథేష్టాచరణం తర్మ కార్యే కథం తాత్ ఎత్రధర్మోపి నశ్యతే అధర్మం అంటే పాప బాహుల్యం గనక ఉన్నట్లయితే పాపాచరణ ఎందు ప్రవృత్తుడవుతాడు ఆ పాప ప్రవృత్తి చేత యథేష్టాచరణ జరుగుతుంది ఆ భక్ష భక్షణము అపీయపానము అశాస్త్రీయ వ్యవహారము జరుగుతుంది అధర్మం వల్ల అంటే పాపము అధికంగా ఉన్నట్లయితే పాప ఆధిక్యం చేత యథాచరణ జరుగుతుంది అయితే జ్ఞానికి పూర్వ జన్మల్లో గానీ ఈ జన్మల్లో గాని పాపమునంత సాధనాల చేత పోగొట్లబడింది కాబట్టి శ్రీ విద్యారాణ్య గురుదేవులే అనుభూతి ప్రకాశము అనేటువంటి కృత రచించాడు అందులో ఎనిమిదవ ప్రకరణము ఇరవై ఎనిమిదవ చెప్తాడు కించ పుణ్యారత పూర్వం జ్ఞానమా అప్నవతి నా అన్యథ పశ్చాతయ పుణ్యమే కరు వచ్చ పూర్వ జన్మల్లో కానీ లేదా ఈ జన్మలో జ్ఞానానికి పూర్వం కాని పుణ్యం చేసుకుంటూనే వచ్చాడు ఆ పుణ్య బలం చేతనే ఇతనికి జ్ఞానం కలుగుతుంది నా అన్యథ నిన్న మనం చెప్పుకున్నాం కదా జ్ఞానం ఉత్పత్తి పుంసాం క్షయాత్ పాపస్య కర్మణ ధర్మేన పాపముపను పాప కర్మలన్నీ కూడా పుణ్యకర్మల చేత నాశనం అవుతాయి ధర్మం చేత పాపం నాశనం అవుతుంది అప్పుడే పుంసం జ్ఞానం ఉత్పత్తి పురుషునికి జ్ఞానం కలుగుతుంది పాపం ఉంటే జ్ఞానం కలగడానికి అవకాశం లేదు మరి పూర్వ జన్మల్లో గానీ ఈ జన్మలో గాని బహుళ ధర్మ కార్యాలు చేసినాడు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆ పుణ్య బలం చేతనే అతను జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిన తర్వాత కూడా పశ్చా తద్ ఆ పుణ్య వాసన చేతనే శుభ వాసన చేతనే మళ్ళీ పుణ్యకర్మల్లో ప్రవృత్తుడవుతాడు అంతేగాని అధర్మాచరణ చెయ్యడు యథేష్టాచరణ చెయ్యడు మరి యథేష్టాచరణ జరుగుతుంది అని అంటే అతనికి ఇంకా పాపం నివృత్తం కాలేదు ఇంకా పాప బాహుళ్యం ఉన్నది అందువల్లనే యథేష్టాచరణ చేస్తున్నాడు కానీ జ్ఞానికి ధర్మ కార్యాలయందు కూడా ఇచ్చ ఉండదు ఎందుకంటే అతడు కృతకృత్యుడైనాడు జ్ఞానామృత అయిన తృప్తస్య కృతకృత్యస్య యోగిన నైవాస్తి కించిత్ కర్తవ్యం అని జాబార దర్శన పనిసరి చెప్తుంది జ్ఞానం అనేటువంటి అమృతం చేత కృత కృత్యుడైపోయినాడు అశ నయేవ కర్తవ్యం అతనికి ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు అన్నప్పుడు పుణ్యకర్మలు చేయడానికి కూడా అతనికి కర్తవ్యం లేదు ఎందుకంటే విధి నిషేధాలకు అతీతుడు అయిపోయినాడు ఇక పుణ్యకర్మలు చేయడానికే అతనికి ప్రవృత్తి జరగదు అని అన్నప్పుడు పాపకర్మలు ఎలా చేస్తాడు చూడు పాపకర్మం చేయాలంటే పాపం ఉండాలి అతనికి ఇతనికి పాపమే లేదు పాపం నష్టమే జ్ఞానం కలిగింది అందువల్ల అధర్మ అవి నా ఇష్యతే ఎక్కడైతే ధర్మం కూడా చేయడానికి పుణ్యకార్యం చేయడానికి కూడా అతడు సాహసించడో ప్రవృతుడు కాడో ఇక అధర్మం ఎలా చేస్తాడు చెయ్యడు యస్త్వాత్మరేవ సత్మతృప్త మానవ ఆత్మన్యవత సుష్ట తస్య కార్యం న అని భగవంతుడు కూడా గీతలో చెప్పాడు కదా ఎవడైతే ఆత్మయందు రమిస్తున్నాడో ఆత్మయందు పీడిస్తున్నాడో ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడో నిత్యము నిరతిశయము నిరావరణము పరిపూర్ణమైనటువంటి ఏ ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడో ఇంకా ఏ క్షుద్ర ఆనందాలను అపేక్షించి యథిష్టాచరణ చేస్తాడు ఆత్మానం చేతి విజానీయమస్మృతి పురుష కిమిచ్చని కష కామాయ శరీరం అనుసంధరి ఇంకా ఎవరి కోసం అని దేన్ని కోరి శరీరాన్ని తప్పింపజేసుకొని పాపాచరణ చేస్తాడు చేయడానికి అవకాశమే లేదు అందువల్ల జ్ఞాని చేత యథేష్టాచరణం జరగదు ఒకవేళ జరిగితే అతడు జ్ఞాని కాదు అజ్ఞాని అని చెప్పాలి ఆ విధంగా అశాస్త్రీయ వ్యవహారం చేసినట్లయితే నిషిద్ధాచరణ చేసినట్లయితే కుక్కలకు మరి తనకు ఏ తేడా లేదు ఏ భేదం లేదు ఏమి విశేషం లేదు అని చెప్పినాడు ప్రత్యాచక్షాన ఆహాతో యథేష్టాచరణం హరిహిర్వేశారంభాహ ప్రకాశం చేతి సర్వద్రకో శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఈ యథేష్టాచరణ జ్ఞాన చేత జరగదు అనంటూ భగవద్గీతలో చెప్పినాడు ఎస్య సర్వే సమారంభాహ కామ సంకల్ప వర్జిత అనంటు అదానికి కామన ఉండదు సంకల్పం ఉండదు ఏది ఉండదు సమారంభాహ ఏ కార్యం చేయాలని సంకల్పం వికల్పం కూడా ఉండదు అన్నప్పుడు ఇంకా పాపాచరణ ఎందు ఎట్లా ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ అని అంటూ రజోగుణము సత్వగుణము మూడు గుణాలను అతిక్రమించాడు గుణాతీతుడు ఉన్నాడు గుణాతీత స మరి పాపాచరణ చేయాలంటే రజోగుణాన్ని ఆశ్రయించాలి ఆ రజోగుణాన్ని కూడా అతిక్రమించున్నాడు అలాంటప్పుడు పాపాచరణ ఎలా జరుగుతుంది యథిష్టాచరణ ఎలా జరుగుతుంది జరగదు యోహి యత్ర విరక్త ప్రవర్తతే లోక త్రయ విరక్తత్వాన్ ఈ జగత్ అంతా కూడా మిథ్యా ఉంది వాస్తవం కాదు కల్పితం ఉన్నది ఆధ్యాసికం ఉన్నదని నిశ్చయం చేసుకున్నాడు మిథ్యత్వం నిశ్చయం చేసుకున్నాడు ఎప్పుడైతే మిథ్యత్వం నిశ్చయం అయిందో అప్పుడు ఇంకా దేన్ని కోరి ఎందుకోసమని యథేష్టాచరణ చేస్తాడు నిషిద్ధాచరణ చేస్తాడు చెప్పండి లోకత్రేయ విరక్తత్వా మూడు లోకాల పట్ల కూడా అతడు విరక్తుడైపోయినాడు అప్పటి త్రైలోక్య రాజ్యస్య హేతుహో కిమును మహీకృతె అన్నాడు మూడు లోకాల రాజ్యాధిపత్యం ఇస్తా అంటే కూడా నాకు కొద్దన్నాడు అర్జునుడు అటువంటి వైరాగ్యం జ్ఞానికుంది అలాంటప్పుడు సమస్త లోకాలను కూడా తృణీకారం చేసినాడు స్చ్ఛ బుద్ధితో నిత్యత్వ బుద్ధితో త్యాగం చేసినాడు అలాంటప్పుడు ఇంకా కిమీహతే ఇంకా దేనిని కోరతాడు చెప్పండి అతడు ఏ బ్రహ్మానందాన్ని పొంది పరమతృప్తిని పొందినాడో అటువంటి వాడు ఇంకా ఏ క్షుద్రానందం కోసము మళ్ళీ ప్రవృత్తుడవుతాడు చెప్పండి హృదయా పిఢమా నోపితి మిష్ట నష్ట త్రుడ్ జానన్ నా మూడా తృక్ష ఒకనొకడు అనేక రోజుల నుంచి పస్తులు ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు ఆహారం దొరకలేదు అటువంటి వానికి దైవికంగా యాదృచ్ఛికంగా ఒక పుణ్యాత్ముడు అన్నదానం చేస్తూ ఉంటే అతన్ని పిలిచి చక్కగా మిష్టాన్న భోజనము పెట్టినాడు ఇప్పుడు అతనికి ఆ ఆహారాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందండి అమృతం లాగా ఉంటుంది ఎందుకంటే పస్తులు ఉన్నాడు ఎన్నో రోజుల నుంచి ఆకలి ఆకలి అని అలమటిస్తూ ఉన్నాడు అటువంటి వానికి మిష్టాన్న భోజనం దొరికింది అమృతంగా భావించి దాన్ని భుజించడానికి ఉద్యుక్తుడైనాడు అంతలో ఒక వచ్చి ఏమయ్యా ఈ భోజనంలో విషమున్నది అని చెప్పినాడు ఇప్పుడు చెప్పండి ఆకలితో ఉన్నాడు ఆకలి ఆకలి అన్నమో రామచంద్ర అంటున్నాడు అటువంటి వానికి మిష్టాన్న భోజనం దొరికితే ఆ మిష్టాన్న భోజనంలో విషముంది అని తెలిసింది ఇప్పుడు తింటాడా చెప్పండి ఈ ఆకలితో ఇంకొక రోజైనా రెండు రోజులైనా బ్రతకగలను ఈ విషము దీని నేను చావను అని ఆ మిష్టాన్నం అయినా గాని వదులుకుంటాడు అవును కదా అలాంటప్పుడు ఇక కడుపు నిండా భోజనం చేసి పరితృప్తుడైనటువంటి వానికి విషం తినమంటే తింటాడా చెప్పండి ఆకలి ఉన్నవాడే విషం దిన తింటలేడు ఇక పరితృప్తుడైనటువంటి వాడు విషం దినమంటే తింటాడా విషాన్నం ఉన్నది ఇది అంటే తింటాడా తినడు అట్లా ఈ జ్ఞాని మహాత్ముడు నిత్యము నిరతిశయము నిరావరణము పరిపూర్ణము నిర్విషయకమైనటువంటి సుస్వరూప ఆనందాన్ని అనుభవించి అహో అహో అహో అంటున్నాడు అలాంటి ఇక ఈ పాపాచరణ చేసి క్షుద్రానందాలు కోరుతాడా చెప్పండి కోరడు ఒకవేళ క్షుద్ర ఆచరణ నిషిద్ధాచరణ చేస్తాడు అనంటే అతడు పాపాత్ముడయ్యే ఉంటాడు ఎందుకు పాప సంస్కారం ఉంటేనే మళ్ళీ పాపం చేయడానికి బుద్ధి ప్రవృత్తమవుతుంది అతడు అజ్ఞాని ఉంటాడు ఏ విషయం అతనికి ఇంకా కోరిక రాగము ఉత్పన్నమవుతుంది అనంటే అతనికి ఇంకా జ్ఞానం కలగలేదని అర్థం రాగో లింగమ బోధస్య చిత్త వ్యాయామ కుతశాద్వలతరేతరో అబోధస్ లింగం రాగ అజ్ఞాని యొక్క చిహ్నం ఏమిటి అంటే రాగము అంటే యువనికైతే విషయాలందు రాగము ఆసక్తి ఇంకా అనుభవించాలి అనేటువంటి బుద్ధి ఉంటుందో వానికి ఇంకా జ్ఞానం కలగలేదు అని చిన్నం వాడు అజ్ఞాని తెలుసుకోవాలి అటువంటి వాడే చిత్త వ్యాయామ భూమిసు యొక్క విహార భూములు ఏవేవి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచ విషయాలు చిత్తము సంచరిస్తూ ఉంటుంది అటువంటి విషయాల్లో ప్రవృత్తి ఉన్నది ఇంకా విషయాల యొక్క రాగం ఉన్నది ఆసక్తి ఉన్నదంటే అతడు అబోధహ వాడు అజ్ఞానియం చెప్పాలి ఎప్పుడైతే ఈ రాగం ఉంటుందో అంతఃకరణంలో వానికి జ్ఞానం కలగడానికి అవకాశం లేదు దానికి దృష్టాంతం ఇచ్చినాడు పచ్చని చెట్టు ఉంది అనుకోండి ఆ చెట్టుకు ఒక తొర్ర ఉంది పోకిలి భాగం ఆ చెట్టు తొర్రలో అగ్ని గనక వేసినట్లయితే ఆ చెట్టు పచ్చగుంటుందా బాబా ఉండడానికి ఆస్కారం లేదు కుత తస్య తస్స అగ్ని కోటరే తరోహో ఆ తరువు అంటే ఆ వృక్షం యొక్క కోటరే అంటే ఆ చెట్టు తొరలో అగ్ని గనక ఉన్నట్లయితే సాధ్వలత కుత పచ్చదనం ఎక్కడ ఉంటుంది చెప్పండి అట్లా యువని అంతఃకరణ రాగం ఉంటదో విషయ వాసన ఉంటదో విషయ కామనం ఉంటదో అటువంటి వానికి ఇంకా జ్ఞానం ఎలా కలుగుతుంది చెప్పండి జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు అందువల్ల జ్ఞానం కలిగితే ఇంకా విషయవాసన ఉండదు విషయవాంఛ ఉండదు ఒకవేళ విషయవాంఛ ఉన్నది అంటే ఇంకా జ్ఞానం కలగలేదు అని తెలుసుకోవాలి ఇతడు సాధనావస్థల్లోనే భగవద్గీతలో చెప్పినటువంటి అమా నిత్తమదం విత్తం అహింసాంతి రాజవం ఆచార్యోపాసనము శోచం స్థైర్యమాత్మ విని విగ్రహ ఇంద్రి వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యుజరా వ్యాధి గృహాది అని భగవద్గీతలో చెప్పినటువంటి ఏ అమానిత్వాది గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ సాధనవస్థలోనే సంపాదించుకున్నాడు మరి పన్నెండో అధ్యాయం లోపల అద్వేస్త సర్వభూతానం మహిత్ర కరుణ ఏవచ అని చెప్పిన ప్రకారంగా అధిష్ఠత్వాది గుణాలు సంపాదించుకున్నాడు మరి పదహారో అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా అభయం అని చెప్పిన ప్రకారంగా అనేకమైనటువంటి దైవీ సంపత్తిని అతడు ప్రాప్తం చేసుకున్న పిలపునే కదా జ్ఞాన ఉత్పాద్యేత నా బహిర్ముఖ చేతస అటువంటి వానికే జ్ఞానం కలుగుతుంది బహిర్ముఖ చేతస్కునికి బహిర్ముఖ మనసు వానికి జ్ఞానం కలిగేందుకు అవకాశమే లేదు సాధన వస్తులోనే చక్కటి దైవీ సంపత్తిని సంపాదించుకొని గురుశాస్త్రాలను ఆశ్రయించే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ నిషిద్ధాచరణ ఎందుకు ఎట్లా ప్రవృత్తుడవుతాడు యథేష్టాచరణ ఎలా చేస్తాడు చెప్పండి చేయడానికి అవకాశమే లేదు ఉత్పన్న ఆత్మ ప్రభో దశ అద్ష్ట గుణ అయత్నతో ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉత్పన్నమైందో అటువంటి వాణిలో ఈ అద్విస్తత్వాది గుణాలు గాని అమానిత్వాది గుణాలు గాని అభయత్వాది గుణాలు గాని ఇవి స్వాభావికంగా ఉంటాయి అక్కడ ప్రయత్నం ఉండదు అవి సహజంగా ఉంటాయి అప్పుడు స్వాభావికంగానే అతడు పుణ్య సంస్కారం చేత పుణ్య వాసన చేత మళ్ళీ పుణ్యమే ఒక పుణ్యమే చేస్తాడు కాని పాపాచరణ చెయ్యడు అని జ్ఞానికి యథేష్టాచరణ జరగడానికి అవకాశం లేదు ఒకవేళ జరిగితే అతడు కుక్కలతో సమానుడు కుక్కకు అతనికి ఏం తేడా ఉండదు అని సూర్యశ్వరాచారులు చాలా కఠోరంగా నిందించినాడు యథేష్టాచరణ చేసేవాన్ని ఈ ప్రకారంగా జ్ఞానికి యథేష్టాచరణం అంటూ జరగదు అందువల్ల అతని ఈ అశాస్త్రీయమైనటువంటి వ్యవహారము ఉండదు కామక్రోధాదులు తీవ్ర అశాస్త్రీయ ద్వైతము లేదా మనోరాజ్య రూప మంద అశాస్త్రియ ద్వైతం గాని అతనిలో ఉండదు అని ఎంత దగ్గర తెలుసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి రండి యాభై ఆరవ శ్లోకానికి అవతారిక చూడండి తొమ్మిదవ అంకం ఏ కిం అనిష్టం ఆపాదితం ఇది ఆశంక్య సోపహాసము ఉత్తరమాహా సరే స్వామిజీ ఇంత గ్రంథ సందర్భం చేత ఏమనిష్టం ఆపాదించబడినట్లు అయింది అని మళ్ళీ సంఘకారుడు ప్రశ్నిస్తే సోపహాసముతరహ ఉపహాస రూపం చేత సమాధానం చెప్తూ ఉన్నాడు యాభై ఆరో శ్లోకం చూడండి బోధాత్ పురా మనోమాత్ర ని చూడనా బోధాత్ పురా జ్ఞానం కలగడానికి పూర్వము మనోమాత్ర దోషాత్ క్లిష్ణాశి కామక్రోధాది ఏవైతే మానసిక దోషాలు ఉన్నాయో వాటి చేత నువ్వు క్లేశమును పొందిచుండ వాడవు ఇక అధున ఇదానియం ఇప్పుడైతే అశేష లోక నిందాచ జ్ఞానం కలిగిన తర్వాత ఒకవేళ నువ్వు యథిష్టాచరణం చేసినట్లయితే సంపూర్ణ లోకము చేత నువ్వు నిందితుడవైపోతావు లోకమంతా నిన్ను నిందిస్తుంది సుమా అటువంటి నిందనీయమైనటువంటి ఆచరణ చేస్తే ఇక నీకు కలిగినటువంటి జ్ఞానం యొక్క వైభవము ఏమి చెప్పేది అహోతే బోధ వైభవం అహా నీ బోధ యొక్క వైభవము అని నీ యొక్క జ్ఞానం యొక్క వైభవము ఏమని చెప్పేది అని ఉపహాస రూపంలో సమాధానం చెప్పినాడు అంటే నువ్వు యథేష్ట ధరణి కనుక చేసినట్లయితే కామక్రోధాలను నువ్వు లోకం ఇందకు అని సమాధానం చెప్పినాడు పదకొండవ అంకం చూడండి తత్వజ్ఞానోదయాది ప్రాక్ కామక్రోధాది చిత్తదోష క్లేశ అబోద్ తత్వజ్ఞానం కలుగుటకు పూర్వము కామక్రోధాది చిత్తదోషాలు ఏవైతే ఉండనో వాటి చేత నీకు దుఃఖము కలిగింది ఇదానియంతో ఇప్పుడు అంటే జ్ఞానం కలిగిన తర్వాత నువ్వు నిషిద్ధాచరణ యథేష్టాచరణ కనుక చేసినట్లయితే సర్వలోక నిందమస్వ ఇక సకలలోక నిందను కూడా నువ్వు సహించు ఎందుకు లోకమందరూ నిన్ను నిందిస్తారు అవహేళన చేస్తారు నీ యొక్క అపకీర్తిని కొనియాడుతారు ఇకను నువ్వు ఆ అపకీర్తిని ఆ అవమానాన్ని ఆ లోక నిందను సహించు ఇది క్లేశ ద్వైగుణ్యం ఇది భావ దుఃఖ ద్వైగుణ్యం వచ్చింది క్లేశ ద్వైగుణ్యం వచ్చింది రెండు ఎందుకంటే లోక నింద మరియు కామక్రోధాదుల చేత కలిగేటువంటి ఆ దుఃఖము రెండింటినీ అనుభవించవలసి వస్తుంది సుమ ఇట్లాంటి లోక నిందకు పాత్రడమైన నీ యొక్క జ్ఞానము దాని యొక్క వైభవము ఏమని చెప్పేది అహోతే బోధ వైభవం అన్నాడు అంటే ఇక్కడ యథేష్టాచరణం చేయకూడదు కామకులను వదులుకోవాలి అని చెప్పినట్లయింది జ్ఞానానికి పూర్వము గానీ జ్ఞానోత్తర కాలంలో గానీ కామకు తీవ్ర అశాస్త్రీయ ద్వైతం గాని లేదా మనోరాజ్య రూప మంద అశాస్త్రీయ ద్వైతం గాని రెండింటిని కూడా త్యాగం చెయ్యాలి అప్పుడే నువ్వు పూజితుడవైతావు లేకపోతే నీకు దుఃఖము ద్విగుణమైపోతుంది అని చెప్తున్నాడు ఈ శ్లోకం యొక్క సాదృశ్యమే అన్యత్ర మనకు పదకొండవ ప్రకరణంలో పంతొమ్మిదో శ్లోకంలో కూడా ఇట్లా వస్తుంది నారద మహర్షి సనత్ కుమారుల వారి దగ్గరికి వెళ్ళి శరణాగతి అయ్యి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు అనంటే అప్పుడు ఆ గురుదేవులు అయినటువంటి సనత్ కుమారులు అంటాడు నువ్వు ఏమేమి అభ్యాసం చేసి అని అంటే తాను అధ్యయనం చేసినటువంటి సకల శాస్త్రాల పేర్లు చెప్పి అంటాడు వేదాభ్యాసాత్పురాప త్రయమాత్రే నోకిత పశ్చాత్వభ్యాస విస్మార భంగ గర్వ శోకిత స్వామిజీ ఈ వేదాభ్యాసము శాస్త్ర చింతన శాస్త్రాధ్యయనము చేయక పూర్వము నేను కేవలము ఆధ్యాత్మిక ఆది ఆది దైవిక అనేటువంటి మూడు దుఃఖాల చేత మాత్రమే శోకతప్తుడనయ్యేవాడిని దుఃఖితుడనయ్యేవాణ్ణి శోకించేవాణ్ణి కానీ ఎప్పుడైతే ఈ వేదాభ్యాసము ఈ సకల శాస్త్రాల యొక్క అధ్యయనం చేశానో అప్పుడు ఇంకా నాలుగు దుఃఖాలు అధికమేనే అంటాడు పశ్చాత్తు అభ్యాసం అభ్యాసం చేయాలి పఠనం చేయాలి కంఠస్థం చేయాలి అనేటువంటిది ఒక దుఃఖం అభ్యాస దుఃఖం మరి అభ్యాసం చేసినా కానీ అది మళ్ళీ దుఃఖము మర్చిపోతానేమో దుఃఖము మర్చిపోతాడు కూడా అయ్యో నేను కదా అని మళ్ళీ కంఠస్థం చేస్తూ ఉంటాడు దుఃఖపడతాడు సుసారా అభ్యాసం చేయడం అనేది ఒక దుఃఖము మర్చిపోతానేమో అని అదొక దుఃఖము విస్మార దుఃఖము ఇక భంగము అంటే తనకంటే గొప్ప విద్వానుల చేత అతడు శాస్త్రార్థంలో ఓడిపోయింది అనుకోండి అప్పుడు మరీ అవమానం అపజయాన్ని పరాజయాన్ని భరించలేడు కదా అవమానాన్ని భరించలేడు కదా తనకంటే గొప్ప విద్వాన్లు ఉంటారు ఎందుకుంటారు లోకం ఉన్నది ప్రపంచం ఉన్నది ఎనే గొప్పవాణి అని అనడానికి వెళ్ళే తనకంటే గొప్ప వాళ్ళు ఉంటారు అతని కంటే గొప్ప వాళ్ళు ఉంటారు అతని కంటే ఉంటారు ఎప్పుడైతే తనకంటే గొప్ప పండితుని చేత ఓడింపబడతాడో అప్పుడు అతని అభిమానము భంగమైపోతుంది ఆ అవమానాన్ని భరించలేక దుఃఖపడతాడు ఇక తనకంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే విద్వత్వ తక్కువ వారు ఉన్నారనుకోండి వాళ్ళను చూసి గర్వపడతాడు ఓ వాళ్ళకంటే నేను చాలా గొప్పవాణ్ణి నేను గొప్ప పండితుడిని గొప్ప శాస్త్రవేత్త అనేటువంటి గర్వం ఆ గర్వం చేత కూడా దుఃఖమే ఇట్లా వేదాభ్యాసం పూర్వము మూడు దుఃఖాల చేతనే బాధింపబడేవాణ్ణి శోకితుడనయ్యేవాడిని కానీ ఇప్పుడు ఇంకా నాలుగు దుఃఖాలు అధికమైనవి అంటాడు అట్లా ఇక్కడ కూడా ప్రసంగం ఎట్లా ఉండదు అంటే జ్ఞానానికి పూర్వము కామక్రోధాదుల చేతనే దుఃఖితుడయ్యేవాడు కానీ జ్ఞానం కలిగిన తర్వాత అశాస్త్రీయమైన వ్యవహారానికి పాల్పడినట్లయితే లోక నిందకు గురవుతాడు అందుకని ద్విగుణీకృతం అయితే దుఃఖం అని యాభై ఆరో శ్లోకం చెప్పుకున్నాము తరిహిం కర్తవ్యం ఇది అత చాలా కఠోరంగా సోపహాసంగా సమాధానం చెప్పేసరికి పూర్వపక్షికి అవమానమైనట్లయింది అయితే స్వామీజీ ఇప్పుడు నేనేం చేయాలి చెప్పుగా అంటాడు అప్పుడు విద్యారాయణ గురుదేవులు చెప్తాడు వరాహాది తుల్యత్వం మా కాక్ష తత్వ విద్భవాన్ సర్వధి దోష సం త్యాగా లోకై పూజ్య స్వదేవత్ అయ్యా నువ్వు సర్వశ్రేష్టమైనటువంటి తత్వజ్ఞాని ఉన్నావు అలాంటి వాడవు విడ్ వరాహాది తుల్యం మా ఊరపందులు అంటారు కదా విడ్ వరాహం అంటే ఊరపందులు ఊరపందుల వలె నువ్వు తినరాంది తిని తాగరాంది తాగి అశాస్త్రీయమైనటువంటి యథేష్టాచరణం చేసి నువ్వు లోక నిందకు పాలు కాకు యథేష్టాచరణ గురించి ఆలోచన చెయ్యకు విషయాల గురించి కోరకు సర్వధి దోష సంత్యాగా నీ బుద్ధిలో ఉన్నటువంటి సకల దోషాలు కామక్రోధాదులు గాని రాగ ద్వేషాదులు గాని ఇంకా విషయ ఆకాంక్ష గానీ ఏదైతే ఉందో విషయ వాసనలు అన్నిటిని కూడా త్యాగం చేసి లోకై దేవత పూజస్వా లోకంలో నువ్వు విష్ణువాది దేవతల వలె పూజింపబడునాయన లోక నిందకు ఎందుకు గురి అవుతావు శాస్త్రోక్తమైన ఆచరణ చేసి జ్ఞాని వెయ్యి లోకంలో సంచరిస్తూ విలక్షణాన్ని అనుభవిస్తూ ఇతరులకు ఆదర్శంగా జీవిస్తూ విష్ణువాదుల వలె పూజింపబడునాయనా అని ఆశీర్వాదం ఇచ్చినాడు గురుదేవుడు సర్వోత్కృష్ట హర్ష హేతు జ్ఞానవాన్ తమ్ త్యాగ అసక్తత్వైన సర్వ అధమ విడ్ వరాహాది సామ్యం మా కాంక్షి ఏ నాయన నువ్వు సర్వశ్రేష్టమైన జ్ఞానాన్ని పొంది కూడా కామాది క్లేశాలను వదల అత్యంత అధమమైనటువంటి ఆచరణ చేస్తూ విడి వరాహాదుల వలె అంటే వీధి పందుల వలె అశుచి భక్షణము ఆపీయపానం చేసి నువ్వు లోక నిందకు పాత్రడు కాకు కామాది లక్షణ సకల మనోదోష సర్వజనై దేవవత్ పూజ్యస్వ అంటే పూజ్యో భవ ఇత్యర్థ కాని కామాది సకల మనోదోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పరిత్యజించి సకల జనుల చేత దేవుని వలే పూజింపబడునాయనా అని ఏ విధంగా చెప్తున్నాడు యాభై శ్లోకం అయిపోయింది తత్ త్యాగో ఉపాయా అయితే స్వామీజీ మరి ఈ కామాది చిత్తదోషాలను ఏ విధంగా త్యాగం చేయాలి దానికి ఉపాయం ఏమిటి చెప్పండి స్వామీజీ అని జిజ్ఞాసతో అడుగుతున్నాడు పూర్వపక్షి ఇప్పుడు శిష్యుడైపోయినాడు ఉద్యారణ్య గురుదేవులకు పూర్వపక్షి ఇప్పుడు శిష్యుడైపోయాడు అయితే స్వామిది ఆ కామాది దోషాల యొక్క నివృత్తికి చెప్పండి అని అంటే అప్పుడు చెప్తున్నాడు యాభై శ్లోకము కామ్యాది దోష దృష్ట్యాద్యాహ కామాది త్యాగహేత ప్రసిద్ధ మోక్ష శాస్త్రేష్ తాను భవ నాయన కామ్యములు కామ్యంతేది కామా విషయా భోగ సాధనా కామ్యములంటే కామం అంటే కోరిక కామ్యములంటే కోరికకు విషయములు కోరబడున్నవి కామ్యములు ఏంటి శబ్ద స్పర్శ రూపరసీ విషయాలు అవి భోగ సాధనాలు వాటి ఎందు దృష్టియా ఆ భోగ సాధనాల ఎందు దోషమును దర్శించి దోష దృష్టి చేత కామాది త్యాగహేతవ కామాదులను త్యాగం చేయడానికి ఉపాయాలు ఏమిటి అంటే దోష ఆ దోష దర్శనం చేసి నువ్వు సుఖీభవ సుఖవంతుడు కమ్ము స్వామీజీ సంక్షేపంగా చెప్పారు కామాది దోషాల యొక్క నివృత్తికు ఉపాయాలుంటాయి దోష దర్శనము అని ఆ దోష దర్శనాల ఇంకా విస్తారమైనటువంటి ఉపాయాలు ఏమేమి ఉంటాయి అవి మాకు తెలియజెప్పలేదు కదా స్వామీజీ అంటే నాయన మోక్షశాస్త్రదేశ్ ప్రసిద్ధ మోక్షశాస్త్రాలు ఎందుకు ప్రసిద్ధమున్నాయి అంటాడు ఎక్కడ మోక్ష శాస్త్రాల ఎందు అనంటే యోగ వాసిష్టము మహోపనిషత్తు వరాహోపనిషత్తు అన్నపూర్ణోపనిషత్తు యాజ్ఞవాల్ ఉపనిషత్తు ముక్తి కోపనిషత్తు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి మోక్ష శాస్త్రాలు అన్నిట్లో విషయాలను త్యాగం చేయుటకు కామక్రోధాలను వదిలివేయుటకు అనేక ఉపాయాలు చెప్పబడ్డాయి ముఖ్యంగా దోష ప్రధానంగా ఉండాలి ఆ దోష దర్శనం చేత ఆ కామాదుల నుండి విడుబడి చిత్త దోషాల నుండి విడుబడి నువ్వు సుఖవంతుడవుతావు అని చెప్పినాడు ఆ ప్రకారం కూడా యోగ గ్రంథాల్లో ఉంటుంది అక్కడ అన్వేషణ చెయ్యి తాను అన్వేష సుఖీభవా అన్వేషణ చేసి ఉపాయాలు తెలుసుకొని సుఖీభవా సుఖవంతుడ అని యాభై శ్లోకాన్ని చెప్పినాడు పదిహేడో అంకం కామ్యాహ అంటే కామ విషయా స్రాగాదయ కామ్యా అంటే కామ్యంత విషయా కామన విషయాలు ఏవి స్రాగాదయ సంటే పూలమాల ఆదయ అంటే స్రగ్ చందన వణిత ధన కనక వాస్తు వాహనాలు ఉంటాయో ఇవి అన్నిటి అందు ఆదయ ద్వేష్యాదీనాం తే కామ్యాదయ ఇవన్నీ కూడా ద్వేష్యములు త్యాజ్యములు అన్ని గ్రహ్యములు కావు తేషాం ఏ దోష వాట్లో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నాయో వాటిని ముహుర్ముహు చూస్తూ ఎల్లప్పుడు అంటే ఏమేమి దోషాలు అనిత్యత్వ సాతిశయత్వాదయ అనిత్య దోషాలు సాతిశయ దోషాలు అదే విధంగా నిన్న చెప్పుకున్నాం కదా స్వర్గాది భోగాల్లో క్షయాతిశయ దోషం ఉంటుందని చెప్పుకున్నాం క్షయ దోషం అంటే పుణ్యం క్షీణించంగానే భోగాలు పోతాయి మళ్ళీ జన్మకు రావాల్సిందే ఉంటుంది లేదా ప్రళయకాల పర్యంతం ఉన్నాగానే అవి ప్రళయకాలంలో నాశనం ఉన్నాయి కాబట్టి అవి అనిత్యములు క్షీయశీలములు మరియు సాతిశయ దోషము అంటే అధికమైనటువంటి భోగాలు అనుభవిస్తే వాడిని చూసి తక్కువ భోగాలు అనుభవించే దుఃఖపడతాడు ఈ విధంగా అనిత్య దోషము సాతిశయ దోషము ఇంకా ఎన్నో అనర్థాలు విషయాల్లో ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటిని చూసి దోష దర్శనం చేత విముఖుడవు కా అంటాడు తేషాం దృష్టి అవలోకనం ఆద్యం ఏం కోప స్వరూప విచారాదీనాం తే తథోక్త ఈ విధంగా ఆ కామము గాని క్రోధము గాని మొదలైన వాటి అందు దోషాన్ని దర్శించి నువ్వు విముఖుడవు కావాలి కామన ఏదైతే కోరిక ఉన్నదో అది నివృత్తికి ఉపాయం మరి క్రోధం ఉన్నది దాని యొక్క నివృత్తికి ఉపాయం ఇదంతా కూడా మోక్ష శాస్త్రాల్లో విచారం చేయబడింది ఆ విచారాధులను నువ్వు పరామర్శించి అవలోకనం చేసి చిత్త దోషాలను పూడగొట్టుకుని దోష దర్శనం చేత విముఖ వయ్యి సుఖీ భవ సుఖవంతుడు ఒక ఇప్పుడు రెండు టిప్పన్లున్నాయి చూడండి ఆది శబ్దకరి లోభ భయాదిక్ అనేక రాజసి తామసి వృత్తానికే విషయానికి గ్రహణే కామాది అన్నాడు కామాది అని అంటే ఇంకేమేమి అంటే కామం అన్నప్పుడు దాని వెంటనే క్రోధం వస్తుంది మరియు లోభము మోహము భయము మొదలైనటువంటి అనేక రాజసిక వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా గ్రహించాలి అంటే వీటిని అన్నిటిని అని చెప్పినాడు ఇంకా తొమ్మిదవ టి పను ఆది శబ్దకరి లోభ భయాది కనుక గ్రహణే లోభము భయము మొదలైనటువంటిని కూడా గ్రహించాలి తినమే కామికే విషయ్ స్త్రీ ఆధికమే జో దోష దృష్టి హే సో కాగిక హేతు హయ్ అయితే ఒక్కొక్క దానికి నివృత్తి ఉపాయం చెప్తున్నాడు సంక్షేపంగానే చెప్తున్నాడు ఇక్కడ కూడా ఇంకా విస్తారంగా తెలుసుకోవాలంటే అతి దేశం కూడా చేస్తున్నాడు యోగా ఇష్టం మొదలైనటువంటి చోట్ల తెలుసుకోండి అని చెప్తున్నాడు అయితే కామం అంటే కోరికను నివృత్తి చేసుకోవాలంటే దానిలో ఉన్నటువంటి దోషమును చూడాలి కామం అంటే కోరిక దేనికి సంబంధించిన కోరిక అనంటే స్త్రీ ఆదులయందు ఏదైతే కోరిక ఉండదో దాని ఎందు దోషమును చూడు అంటాడు స్త్రీ ఉందనుకోండి ఆ స్త్రీ ఎందు ఏమేమి దోషాలు ఉన్నాయి అదంతా కూడా యాజ్ఞవాళ్ళకు ఉపనిషత్తు మరియు యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణంలో విస్తారంగా చెప్పబడింది ఉన్నది చూడు అవలోకన చేయి ఆ శాస్త్రాలు చూసి ఆ దోషమును దర్శించి ఆ స్త్రీకి సంబంధించింది కాని ధనానికి సంబంధించింది కాని ఇంకా ఏ కోరికలు ఉన్నాయో కామనం ఉన్నదో దాన్ని త్యాగం చెయ్యి ఈ దోష దర్శనమే కామ త్యాగమునకు హేతు ఉపాయం క్రోధికే స్వరూపుక అనర్థ రూపత కరి విచారం క్రోధికే త్యాగిక హేతుహే ఇక క్రోధం యొక్క స్వరూపం కోపం వచ్చినప్పుడు ఏమవుతుందండి భగవంతుడు కూడా చెప్పాడు కదా ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్థే సూప జాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి కేవలం విషయాలకు సంబంధించినటువంటి సంకల్పం చేస్తే చాలు చూడు దుఃఖం ఇగా ప్రారంభం అవుతుంది విషయాన్ని మాత్రం చేత వాటికి సంబంధించినటువంటి సంకల్పం కలుగుతుంది అంటే వాటిని పొందాలి కోరిక కలుగుతుంది ఆ కోరిక తీరకపోతే క్రోధం ఏర్పడుతుంది క్రోధం చేత సమ్మోహము సమూహం చేత స్మృతి భ్రంశము స్మృతి భ్రంశ బుద్ధి నాశనము బుద్ధి నాశా ప్రాణశతి చూడు పోతాడు నాశనమై పోతాడు క్రోధము అంత మహా పాపిష్టి భగవంతుడు పదహారో అధ్యాయంలో కూడా చెప్పాడు కదా గీతలో ఎక్కడ అంటే త్రివిధం నరక సేదం ద్వారం నాశనమాత్మనహ కామ క్రోధస్తభ తస్మాదే తయజ త్రివిధం నరకస్ ద్వారం అన్నాడు నరకం పోవాలనుకుంటే ఈ మూడిట్లో ఏ ఒక్కదాన్ని ఆశ్రయించినా నరకానికి తప్పకుండా పోతావు డైరెక్ట్ గా పోతావు నాన్ స్టాప్ ఏంటి కామము క్రోధము లోభం అంటే ఏం చెప్పినట్లయింది జన్మవరుణ సంసారానికి నరకానికి హేతువులు కామము క్రోధము లోభం చూసారా అందుకని వీటిని అతి త్వరలో తత్క్షణమే వదిలిపెట్టాలని చెప్పింది కామ ఏ సక్రోధ ఏస రజోగుణ సము ఉద్భవ మహాసన్నోమహా పాప విధ్యేనమిహ వైరీం చూడు ఈ కామం అనేది క్రోధం అనేది ఇది చాలా చందాలమైనటువంటి అంటాడు కామం అనేది మహా అసనహ అంటాడు మహా తిండిపోతూ ఎన్ని తిన్నా గాని ఎన్ని అనుభవించినా గాని కామనకు ఒక అవధి అంటూ ఉండదు పులి స్టాప్ అనేది లేదు అనుభవిస్తూ ఉంటే మళ్ళీ కొత్త కొత్త కోరికలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఉత్పత్తి అయ్యేస్తుంది పునర్నవానం అనంటూ విష్ణు పురాణం చెప్తుంది ఒక్కొక్క కోరికను తీర్చుకుంటూ పోతే దాన్ని అనుభవిస్తూ పోతే మళ్ళీ పునర్నవానం ఉత్పత్తి అయ్యంతి కొత్త కొత్త కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి వీటికి అంతు లేదు అవధి లేదు నజాతు కామ కామానా ఉపభోగేన సామ్యతి హవిషా పురుషం వర్తిమే భూయ ఏవాభివర్ధతే అని ఏయాతి మహారాజ్ చెప్పిన ప్రకారంగా యజ్ఞకుండంలో ఆద్యం పోస్తుంటే ఏ విధంగా జ్వాలలు ఇంతకింతకు అధికమవుతూ ఉంటాయి మరింత వృద్ధి అవుతూ ఉంటాయి అదేవిధంగా ఎంతెంతగా మనము భోగాలను అనుభవిస్తూ ఉంటే కామన అంతంతగా మరీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దోషదృష్టి చేత మనస్సును విషయాల నుండి వెనక్కి తింపాలి అంటాడు కామనకు దోషదృష్టి ఉపాయం ఇక క్రోధం చేత కలిగేటువంటి అనర్తాన్ని చక్కగా విచారించడం అనేదే క్రోధం యొక్క నివృత్తికి ఉపాయం అంటాడు దోష దృష్టి కహియాయే ఇక దోష దృష్టి ఏదైతే ఉందో అది మేము చెప్తూ వచ్చాము ఇంకా మీకు విస్తారంగా కావాలంటే యోగ ఇష్టం ఇతరత్ర ఇతరత్ర చూడండి తెలుసుకోండి ఆరు క్రోధికే స్వరూపిక విచార శాస్త్రాంతే వాక్యా విషయ కయా క్రోధం యొక్క స్వరూపం గురించి విచారం చేసి ఆ క్రోధాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఉపాయాలు వేరే వేరే శాస్త్రాలు చెప్పబడ్డాయి మొదలు ఆ క్రోధము ఎంతటి భయానకమైనదో చూడు అని ఒక రాక్షసు మరియు క్రోధాన్ని రెండింటిని ముందు పెట్టి ఇందులో ఏది శ్రేష్ఠము అని చూపెడుతున్నాడు చూడండి రాక్షసు అన్నికే వృద్ధులకు పాను కరేహే రాక్షసుడు ఇతరుల యొక్క రక్తాన్ని తాగుతాడు కానీ క్రోధి అప్పునే వరు అన్నికే రుధులకు పానకరే క్రోధి అయినటువంటి వాడు కూపిష్టి అయినటువంటి వాడు తన యొక్క రక్తాన్ని తాగుతాడు ఇతరుల యొక్క రక్తాన్ని కూడా తాగుతాడు ఎంత భయానకమైనది క్రోధం చూడండి ఆరు రాక్షసు నిశాచరు అని అయితే రాత్రిమే నృత్య కడతాయి రాక్షసుడు వాడు నిశాచరులు నిశ అంటే రాత్రి చర అంటే సంచరించే వాళ్ళు రాత్రులందులు సంచరించే వాళ్ళు నిశాచరులు ఎవరు రాక్షసులు వాళ్ళు రాత్రులందులు సంచరిస్తారు కానీ క్రోధము రాత్రి దివస్ నాచ రాత్రి పగలు రెండు పూటల్లో సంచరిస్తూ ఉంటుంది ఈ క్రోధం క్రోధం ఎప్పుడు రాదు చెప్పండి రాత్రి రాదు దినం పూటనే వస్తుంది నియమం ఉన్నదా బాబా రాత్రి కూడా రావచ్చు దినం పూట కూడా రావచ్చు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు కానీ రాక్షసులు అయితే రాత్రిపూటనే సంచారం చేస్తారు రాత్రిపూట నృత్యం చేస్తారు కానీ క్రోధం చూడు రాత్రి పగలు నృత్యం చేస్తూ ఉంటుంది రాక్షస అన్నకు భయ కరా కర్తహే రాక్షసుడు ఇతరులకు భయాన్ని చేకూరుస్తాడు ఇతరును భయపెడతాడు ఆరు క్రోధి అన్యూకు అవరు ఆపుకు ఆపుకరి భయకరత ఈ క్రోధి అయినటువంటి వాడు ఇతరులను భయపెడతాడు మరి ఆ క్రోధం చేత తాను కూడా భయపెడతాడు ఎందుకంటే ఈ క్రోధం వల్ల ఏం అనర్థం జరుగుతుందో అని తాను కూడా భయపడతాడు కానీ క్రోధాన్ని మాత్రము ఆపుకోలేడు క్రోధాన్ని మాత్రము అదుపులో పెట్టుకోలేడు అతి క్రోధి పురుషుడు క్రూరు హయ క్రోధి పురుషుడు రాక్షసుని కంటే కూడా క్రూరుడు ఐసా రాక్షసు క్రూరు నహి క్రోధమంతా క్రూరుడు రాక్షసుడు కాదు క్రోధమే మహాక్రూరుడు అని చెప్పింది దుర్వచన రూపు ఫల్ కరి యుక్తు ఆర్తక నాశకరే క్రోధం గనక వచ్చినట్లయితే అనరాని మాటలు అంటాడు చేయరాని చేస్తాడు దుర్వచన రూప ఫలయుక్తమైనటువంటి అధర్మాన్ని చేపట్టి ధర్మమును యశస్సును మరియు తన యొక్క అర్థం ను కూడా ధనాన్ని కూడా నాశనం చేసుకుంటాడు కోపం చేత అోధం వ్యర్థుహువా స్వ శరీరకు తాపు కరే హోడు ఆ క్రోధం వచ్చినట్లయితే వాడు మండి పడతాడు శరీరం అంతా గగురుబాటు చెందుతుంది క్రోధం చేత దగ్ధం అవుతూ ఉంటాడు వాడు శరీరానికి తాపం ఇస్తుంది ఆ క్రోధము అవరు ఇసులోకు అవరు పరలోకు విశే హిత వస్తే హువెని అంటే ఈహపర లోకాల నుంచి పథభ్రష్టు చేస్తుంది ఈ క్రోధం నరకానికి దారి తీస్తుంది ఇప్పుడే చెప్పాడు కదా త్రివిధం నరక సేధం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తాలోభ కామము క్రోధము లోభము ఇవి నరకానికి ద్వారాలు అని తస్మాదేత త్రయం తేజత్ అందుకని ఈ మూడింటిని తత్క్షణమే వదిలిపెట్టాలి అందువల్ల క్రోధం అనేది చాలా భయానకమైనటువంటి దీహలో ఒక పరులు ఒక సుఖాల నుంచి ఎన్నో వంచితున్ని చేస్తుంది పతితున్ని చేస్తుంది ఐసా జో రోషవంటి రోషం ఉన్నదో అంటే ఏ క్రోధం ఉన్నదో సో సత్పురుషానికి మనుకు కైసే ఆశ్రయకరే అటువంటి అనర్థకారి అయినటువంటి క్రోధము సత్పురుషులైనటువంటి జ్ఞానులకు వాళ్ళ మనుషుల్లో ఇది ఎట్లా ఆశ్రయించుకొని ఉంటుంది చెప్పండి అంటే ఈ కామ జయించినప్పుడే కదా వాళ్ళ జ్ఞానం కలిగింది మరి అటువంటి జ్ఞాని పురుషుల్లో మళ్ళీ ఈ క్రోధం ఎట్లా ఆశ్రయించుకొని ఉంటుందో చెప్పండి ఉండదు అంటే జ్ఞానికి ఈ కామ ఉండవు రాగ ద్వేషాదులు ఉండవు అని చెప్తున్నారు తద్వారా యథిష్టాచరణ కూడా జరగదు జ్ఞాని ద్వారా నిషిద్ధాచరణ జరగదు అపకారి అంటే శత్రువిషే జో కోపు హోవేతో ధర్మ ఆర్థ కామ చారి మోక్ష పురుషార్థానికే బలిసే బిగడనే హారే కోప రూపు శత్రువిషయ తెరేకు క్షమారూపు కోపు కైస నీ ఓవేగా చూడు సకల పురుషార్థాల నుంచి పథభ్రష్టుని చేయగలిగేటువంటి మహా అనర్థకారి అయినటువంటి కోపము విషయంలో నీకెందుకు కోపం వస్తలేదు అంటాడు అంటే కోపాన్ని అరికట్టేటువంటి క్షమా గుణమును నువ్వు ఎందుకు ఆశ్రయిస్తలేవు అంటున్నాడు ఈ క్షమయే కోపరూప శత్రువు నందు కోపము వహించుట అంటే క్షమను ఓర్పును ఆశ్రయించాలి అప్పుడు కోపం అనే శత్రువు లేకుండా పోతాడు తన కోపమే తన శత్రువు తన శాంతం తనకు రక్ష దయ చుట్టంబౌ అని నీతి శారు చెప్పారు కదా తన కోపమే తన శత్రువుకున్నది తన శాంతమే తనకు రక్ష అందుకని కోపాన్ని వదిలిపెట్టాలంటే క్షమాగుణమును ఆశ్రయించాలి కోపం పట్ల కోపం రావాలంటే క్షమాగుణాన్ని ఆశ్రయించాలి అటువంటి క్షమా గుణాన్ని ఎందుకు ఆశ్రయించవు నువ్వు అని అంటున్నాడు ఈశ్వరీ తీస్తే అనర్థ రూపు కోపస్వరూపక విచారం రోజుకే త్యాగక హేతు ఈ కోపం యొక్క విచారము ఈ విధంగా చేసి ఆ కోపమును త్యాగం చెయ్యాలి ఇంకా ఉపలక్షణంగా రాగము ద్వేషము మొదలైనటువంటి వాటిని కూడా వదులుకోడానికి ఉపాయాలు శస్త్రాంతరములు చెప్పబడ్డాయి ఆ శాస్త్రాలను అవలోకనం చేసి అన్వేషణం చేసి తెలుసుకొని ఈ కామాదుల నుండి విడుబడి నువ్వు సుఖమును పొందుము అని యాభై ఎనిమిదో శ్లోకం చెప్పినాడు తేషాం కామాది త్యాగహేతు ప్రమాణమాహా ప్రసిద్ధాహి ఉత్తరార్థంలో ప్రమాణం చూపెట్టిన మోక్ష శాస్త్ర యస్సు అని చెప్పినాడు మోక్ష శాస్త్రములై అందు అన్నాడు భవతు తిమాయాతం ఇత ఆహా సరే స్వామిజీ ఈ కామాది త్యాగమునకు ఉపాయ రూప ప్రసంగం మనకు ఏం ప్రయోజనము అంటాడు ఏమొచ్చింది మనకు అని ఆ కామాదులను గనక త్యాగం చేసినట్లయితే మనకు ఏ క్షతి అనేది ఉండదు ఏ అనర్థం అనేది ఉండదు మనకు శాంతమైనటువంటి నిరుపద్రవమ అయినటువంటి మోక్షము మనకు కలుగుతుంది తాను అన్విష అన్నాడు వాటిని చేసి వాటికి ఉపాయాలు తెలుసుకొని వాటిని నివృత్తి చేసుకొని నువ్వు సుఖమును పొందుము అని యాభై ఎనిమిది శ్లోకాలు అయిపోయినాయి తర్వాత ఇప్పుడు నన్ను కామాదీనామ అనార్థ హేతుత్వాత్ త్యాజ్యత్వం వస్తు సరే ఈ కామాదులు అనర్థానికి హేతువులు ఉన్నాయి కాబట్టి వాటిని త్యాగం చేయాలని చెప్తున్నారు ఇది మాకు కూడా అంగీకార్యమే సరే ఉండని మనోరాజ తూ ఓ తథాత్వాత్ తత్ త్యాగ నా ఇది శంకచే అయితే కామాదులు తీవ్ర అశాస్త్రీయ ద్వైతం కాబట్టి అవి సకల అనర్థాలకు కారణం కాబట్టి వాటిని త్యాగం చేయాలి కానీ మనోరాజ్యం వల్ల ఏం దోషం స్వామిది మనోరాజ్యం ఉంటే ఉండనిగాక దాంతో ఏం జరుగుతుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు యాభై తొమ్మిది తామేష కామాది మనోరాజ్య తుకాక్షరిత పూర్వార్థం శంఖాభాగం ఉత్తరార్థం సమాధానం శంఖాకారుడు ఏమంటాడు త్యజతాము ఏష ఈ కామాదులు అనర్థ హేతువులు కాబట్టి వాటిని త్యాగం చేయాలి కాని మనోరాజ్య కాక్షతి మనోరాజ్యం వల్ల ఏం హాని ఉన్న చెప్పండి మనోరాజ్యాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఈ విధంగా అంటే అశేషోష బీజత్వాత్ క్షతి భగవత ఏరిత అశేషం అంటే లెక్కలేనన్నీ దోషాలుంటాయి మనోరాజ్యం వల్ల గాని కామాదుల వల్ల గాని అనేక దోషాలు ఉంటాయి కాబట్టి వాటిని వదిలిపెట్టాలి అనేక దోషాలకు బీజం ఉన్నాయి కారణం ఉన్నాయి హేతువులు ఉన్నాయి కాబట్టి వాటి వల్ల క్షతి ఉన్నది హాని ఉన్నది అందుకని వాటిని వదిలిపెట్టాలి అని ఇది నేను చెప్పడం లేదు భగవంతుడే చెప్పాడు అని అన్నాడు భగవత ఏరిత భగవంతుని చేత చెప్పబడింది అంటాడు సాక్షాత్ అనర్థ హేతుతో పరంపరయ తది హేతుత్వాత్ త్యాజత్వమేవ ఇది అభిప్రీత్య పరిహరతి అయితే ఈ మనోరజనం ఏదైతే ఉందో కామక్రోదల వల్లే సాక్షాత్ అనర్థ హేతువులు కాకపోయినప్పటికీ కూడా అవి పరంపర రూపం చేత అనర్థానికే కారణములు కాబట్టి అశేష దూష బీజములు కాబట్టి అవి కూడా త్యాజ్యములే అని ఉత్తరార్థంలో సమాధానం చెప్పినాడు ఈ విధంగా యాభై తొమ్మిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము హరి ఓం పచ్చ సహనా సహనోభునక్ సహ వీర్యం కరవా వహి తేజస్వినధీతమస్తు మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి